తిరుమల లీలామతం ముప్పై నారాయణపురం ప్రయాణం తను పద్మావతిని చూచి మోహించినట్లు ఆమెను వివాహం చేసుకోకపోతే జీవితం ఎందుకు అన్నట్లు తన బాధ వకుళాదేవితో చెప్తే ఆమె నేను వెళ్లి ఆకాశరాజుతో మాట్లాడి పెండ్లు నిశ్చయం చేసుకొస్తాను అంటుంది నిత్యతృప్తుడు సురమణుడు తనకు ఎవరి అవసరమూ లేనివాడు అందరికీ ఆయన అవసరం ఉన్నవాడు ఆనంద స్వరూపుడు అయిన ఆ పరమాత్మ అనుగ్రహం కోసం అనంత బ్రహ్మలు అనంత అది వరకు కల్పాల్లో సాధనలు చేశారో రాబోయే అనంత బ్రహ్మలు అనంతరుద్రులు వారి స్వస్వరూప ఆనందం పొందటానికి ఎవరిని గురించి సాధన చేయాలో అటువంటి శ్రీనివాసునికి పద్మావతి దేవిపై కామమా రమాదేవికే జ్ఞాన బల శక్తి సౌందర్య ఐశ్వర్య మహాత్మ్యాలు భగవంతుని అనుగ్రహంతోనే కలిగాయని ఆమె చెప్తుంటే అటువంటి పద్మావతి దేవిపై మోహంతో నిద్రాహారాలు మానేస్తాడా తామసలకు మోహం కల్పించడానికి భక్తులు సాధకులు ఇది భగవంతుని లీలగా తెలియాలి గాని మనలాగా భగవంతునికి బాధ వ్యధ పీడలున్నాయని తెలిస్తే అంధం తమస్సే పద్మావతి దేవిని అనుగ్రహం చేయడానికి రామావతారంలో సీతకు ఇచ్చిన వరం సీతాకృతిగా లోకంలో తన బదులు సీతగా కష్టాల్లో అనుభవించిన అగ్ని పృత్రికను వివాహం చేసుకోమంటే ఈ జన్మలో ఏకపత్నీ వ్రతం ఇరవై ఎనిమిదవ కలియుగంలో చేసుకుంటానని సీతకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పెండ్లి చేసి చూసే భాగ్యం కలిగిస్తానని యశోదకిచ్చిన మాట కోసం బ్రహ్మదేవుడు మాధవునికి ముందు ఆకాశరాజుగా పుట్టి భగవంతుడినే అల్లుడిగా పొందుతావని చెప్పిన మాట నిజం కోసం తన పెండ్లి చూసిన వారిని తరింపజేయడం కోసం అదే కళ్యాణాన్ని మరల మరల దేవస్థానాలలో వారి వారి ఎండ్లలో చేసుకుని కైంకర్యం చేసిన భక్తులను తరింపజేయడం కోసమే శ్రీనివాసుడు కరుణామయుడై అలా ప్రవర్తించాడని తెలుసుకోవాలి పెండ్లి మాటలకు బయలుదేరుతున్న ఒకళాదేవికి భగవంతుడు దారిలో ఏమేమి చేయాలో చెప్తాడు కపిలతీర్థంలో స్నానం చేసుకుని కపిలేశ్వరుని దర్శనం చేసుకుని నమస్కారం చేసి పద్మతీర్థంలో శుకాచార్యులు ప్రతిష్ఠించిన బలరామకృష్ణుల దర్శనం చేసుకుని అనుగ్రహం పొంది అగస్తేశ్వరాలయంలో పూజా నమస్కారాలు చేసి వెళ్లాలని దారిలో ఋషి మునులు కలిస్తే వారికి నమస్కరించి వారి అనుజ్ఞతో ముందుకు వెళ్తే కార్యం సిద్ధిస్తుంది అని ఒక గుర్రాన్ని సృష్టించి ఆమెను దానిపై పంపుతాడు ఈ భగవంతుడు ఇలా చెప్పడంలోని విశేషం అర్థం చేసుకోవాలి స్కంద పురాణంలోనూ భాగవతంలోనూ ఈ విషయాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో ఆలోచనలో మునిగి ఉన్నప్పుడు దారిలో వచ్చిన దేవస్థానాలను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది దర్శన నమస్కారాలు చేయకుండా వెళ్లే సందర్భాలు ఉంటాయి కొన్నిసార్లు అక్కడ విశేష సన్నిధానం ఉన్న భగవంతుడు లేదా ఇతర ప్రముఖ దేవతలున్నారన్న విషయమే మనకు తెలియకపోవచ్చు అలా వచ్చిన పాప నుండి రక్షించమని హైగ్రేవ రూపీ భగవంతుని ప్రార్థించాలి అని భాగవతం నారాయణ వర్మలో చెప్తుంది ఉకుళాదేవి భగవంతుని వివాహం కోసం వీటి అవసరం లేకపోవచ్చు కానీ శ్రీనివాసుడు లోక శిక్షణ కోసం ఉకుళను ఎలా చేయమంటాడు అలా చేసుకుని ఉకుళ అగస్తీశ్వరాలయానికి వచ్చి పూజా నమస్కారాలు అభిషేకం చేయిస్తుంటే అదే సమయానికి అక్కడికి వచ్చిన ఆకాశరాజు పరివారం ముఖ్యంగా పద్మావతీదేవి చిలకత్తులు పూజా అభిషేకాలు చేస్తూ ఆమెకు తారసపడతారు ఆమె విషయం ఏమిటి అని మా రాజకుమార్తె పద్మావతీదేవి వనంలో ఒక యువకుడిని చూచి అప్పటి నుండి భయంతో జడుచుకొని జ్వరంతో మంచం పట్టింది కారణం తెలియక తండ్రి ఆకాశరాజు తన గురువు బృహస్పతితో సంప్రదించాడు వారు అగస్తీశ్వర ఆలయంలో పూజలు అభిషేకం జేయిస్తే ఆ మనోనియామకుడైన అగస్తీశ్వరుని అంతర్గత సంకర్షణ రూపీ అయిన పరమాత్మ అనుగ్రహంతో పద్మావతి మనస్సు కుదుట సలహా ఇచ్చారు అందుకనే పద్మావతి దేవి తరఫున మేమీ దేవాలయానికి వచ్చాం అని చెప్పి తిరిగి వాళ్లు ఆమెను మీరెందుకు వచ్చారు అని అడిగితే ఉక్ళాదేవి తన వృత్తాంతం చెబుతుంది తాను ఒక అని వరాహదేవుని అనుగ్రహంతో శ్రీనివాసుని సేవా భాగ్యం లభించిందని చెప్తుంది బకుళ మాలిక అన్న పేరులోనే ఆమె జన్మకారణం ఎమిడి ఉందని అర్థం చేసుకోవాలి బా అంటే మోక్షం ఇచ్చే సామర్థ్యం కల కు అంటే అంతటి సామర్థ్యానికి ఆశ్రయం ఇచ్చేవాడు లా అంటే లాలన చేసేది మోక్షానందాలనిచ్చే సామర్థ్యానికి ఆశ్రయం కలిగించే భగవంతుని లాలన చేసేది మీ లక్ష్మీదేవి లాలన చేసేది మహాలక్ష్మి అందరినీ లాలన చేసేది భగవంతుని ముఖ్యంగా లాలన చేసేది లక్ష్మి ఒకళ్ళకు ఆమె అవకాశం ఇచ్చి ఆమెలో ఉండి భగవంతుని లాలన చేసేది అని అర్థం భగవత్ సంకల్పంతో తారసబడ్డ ఆ పద్మావతి దేవి పరివారాన్ని ఉకుళ కలిసి నారాయణపురం ఆకాశరాజు ఆయన భార్య ధరణీదేవి వద్దకు తీసుకెళ్లమని కోరుతుంది ఇది ఇలా ఉండగా కొండపై శ్రీనివాసునికి ఆదుర్గా కార్యదీక్షతో వెళ్లిన ఉకుళాదేవి సరిగ్గా వెళ్లిందో లేదో కార్యం సమర్థవంతంగా చేయగలుగుతుందో లేదో ఇంకొకరికి బాధ్యత అప్పగించామని నిశ్చింతగా ఉండి మన కర్తవ్యం మనం మరువురాదు కార్యసిద్ధి అయ్యే వరకు వెంటబడి పని పూర్తి చేసుకోవాలి అన్న పరిపాలనా సూత్రం మనకు తెలుపుతున్నారు మానవ ప్రయత్నానికి దైవ సహాయం కావాలి కదా అలా ఆలోచించి ఒకలాదేవి వెళ్లి ఆమె ప్రయత్నం చేసే లోపలే తాను నారాయణపురం వెళ్లి కొంతరంగం సిద్ధం చేస్తే కార్యం సానుకూలం అవుతుందని భావించి ఎరుకల సాన్నివేషంలో సోది చెప్పడానికి బయలుదేరతాడు